స్మృతి రూప పరత్రూర్వదృష్ట అవభాష అధ్యాస అనేటువంటి శ్రీ ఆద్య గురు శంకరాచార్యుల వారు ఉపద్ఘాత భాషంలో వచ్చిన క్షణాన్ని యథామతిగా చింతన చేశాము ఆ పైన అనేది శబ్దం ఏదైతే ఉందో వ్యాకరణ రీతిగా రెండు విధాల అర్థాన్ని ఇస్తుంది ఘయ్ ప్రత్యయం అంటే అధ్యాస శబ్దము కర్మార్థం నందు అధ్యక్షత ఇది అధ్యాస అని అర్థాధ్యాసం నందు మరియు అధ్యసనం ఇది అధ్యాస అనే వ్యుత్పత్తి ప్రకారంగా భావార్థం నందు జ్ఞానాధ్యాసం నందు అర్థాన్ని ఇస్తూ అధ్యాస శబ్దము అర్థాధ్యాసమును జ్ఞానాధ్యాసంను రెండింటినీ బోధిస్తుంది అని ఇక అర్థాధ్యాసలో పునః భేద్రాంతి సంఘ భ్రాంతి కర్తృత్వ భక్తృత్వ భ్రాంతి వికార భ్రాంతి బ్రహ్మభిన్న జగత్స భ్రాంతి అని ఐదు ప్రకారాలుగా ఉంటుంది ఒక పద్ధతిలో చింతన చేశారు ఆ పైన ప్రకారాంతరం చేత అర్థాధ్యాస ఆరు ప్రకారాలుగా ఉంటుంది అని కేవల సంబంధాధ్యాస సంబంధ సహిత సంబంధీ అధ్యాస కేవల ధర్మాధ్యాస ధర్మ సహిత ధర్మీ అధ్యాస అన్యోన్యధ్యాస మరియు అన్యత అధ్యాస అని ఈ ప్రకారంగా చెప్పు ఆ పైన మళ్ళీ పునః మూడవ ప్రకారం చేత స్వరూపాధ్యాస సంసర్గాధ్యాస అని మళ్ళీ రెండు ప్రకారాలుగా ఈ విధంగా కూడా చింతన చేయవచ్చు అని చెప్పుకొని పూర్వం చెప్పుకున్నటువంటి సకల అధ్యాసలన్నీ కూడా ఈ రెండు అధ్యాసాలలోనే అంతర్భూతం అవుతాయి అని చెప్పబడి ఆ ఇంకా సంక్షేపంగా చెప్తూ తి అన్యోన్యస్ అన్యోన్యాత్మకత అన్యోన్యధర్మం ఇతరేతర అవివేక అత్యంత వివిత్ర సత్యామృత మిథునీ అహమిదం మమేదమి నైసర్గిక లోక వ్యవహార అనంటూ జగద్గురు శంకరాచార్యులు చెప్పిన ప్రకారంగా కేవలం ఒకే ఒక అధ్యాస అది అన్యోన్యాధ్యాస దానిలోనే సకల అధ్యాసలు కూడా అంతర్భూతం అవుతాయి అని చెకున్నాము ఇంకా ప్రకారాంతరం చేత సోపాధిక అధ్యాస నిరుపాధిక అధ్యాస అని కూడా మనకు శాస్త్రాల్లో వినబడుతుంది సోపాధిక అధ్యాస అంటే ఉపాధి సహిత అధ్యాస ఏ విధంగా అధ్యాస అయిన చోట ఉపాధి అనేది ఒకటి ఉన్నందువలన దాని యొక్క ప్రతిభాస అన్యమనందు కనపడుతుంది అనేటువంటి భేదజ్ఞానము ఉన్నప్పటికీ అంటే అధ్యాస నివృత్తి అయినప్పటికీ కూడా మళ్ళీ అధ్యాస కలుగుతూనే ఉంటుంది దానికి సోపాధిక అధ్యాస అంటారు ఏ విధంగా ఉసుర భూమి అందు అజ్ఞాన దశ జల ప్రతీతి అవుతుంది జలం ఉంది బ్రహ్మచేత ప్రవృత్తుడవుతాడు కానీ తీరా దగ్గరికి వెళితే అక్కడ జలము లేదు అని తెలిసిపోయింది కానీ పూర్వము ఎక్కడి నుండి ఏ యాంగిల్ లోపల చూసినప్పుడు అతనికి భ్రమ కలిగిందో మళ్ళీ అదే చోటికి పోయి చూసినట్లయితే మళ్ళీ జలం కనపడుతుంది ఇప్పుడు తెలుసు అతనికి అక్కడ జలము లేదు కేవలం ఉసిర మాత్రమే ఉంది ఎడారి భూమి మాత్రమే ఉంది అని తెలుసు ఇక్కడ జలము లేదని కూడా తెలిసిపోయింది అయినా కానీ మళ్ళీ కనపడుతుంది ఎందుకు ఇది సోపాధిక భ్రహమ ఎందుకంటే ఆ ఉసిర భూమితో సూర్యకిరణాల యొక్క సంబంధం అనేది ఉన్నది కాబట్టి ఉపాధి భ్రమ కలుగుతుంది అట్లే స్ఫటికం నందు రక్తిమ భ్రమ అయింది అనుకో రక్త స్ఫటిక అనేటువంటి భ్రమ అయింది దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ స్ఫటికము ఒక దాసాని పుష్పం పైన పెట్టబడినందువలన దాసాని పుష్పం యొక్క రక్తిమ లాలిమ ఆ ఎరుపు ధనము స్ఫటికంలో కానొస్తుంది అని దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసిపోయింది ఇప్పుడు స్ఫటికం నందు ఎరుపు వర్ణము లేదు అని నిశ్చయం అయింది అయినా కానీ మళ్ళీ కనపడుతూనే ఉంటుంది అంటే అధిష్టాన జ్ఞానం అయినప్పటికీ అధ్యాస నివృత్తి అయినప్పటికీ కూడా మళ్ళీ కనపడుతూనే ఉంటుంది ఎందువల్ల ఉపాధి అనేది ఉన్నందువలన ఏమిటి ఆ దాసాన పుష్పము మరియు ఈ యొక్క సన్నిధి సమీపంలో ఉండడం అనేది ఉపాధి అక్కడ ఆ ఉపాధి ఉన్నంత వరకు స్ఫటికం ఎరుపు వర్ణము కనపడుతూనే ఉంటుంది ఆ ఉపాధిని దూరంగా తొలగిస్తేనే అది నివృత్తి అవుతుంది ఆ రక్తవర్ణం స్ఫటికంలో ఏదైతే బా సమానం అది లేకుండా పోతుంది కానీ సన్నిధి ఉన్నంత వరకు రక్తిమా ఆ స్ఫటికంలో లేదని తెలిసినప్పటికీ కూడా కనపడుతూనే ఉంటుంది ఆ సన్నిధి అనేటువంటి ఉపాధి ఉన్నంత వరకు అట్లే ప్రతిబింబం యొక్క భ్రాంతి అయిందనుకో ఈ అర్థంలో ప్రతిబింబం అనేది లేదు ముఖం అనేది లేదు అని తెలిసినప్పటికీ కూడా మళ్ళీ కనపడుతూనే ఉంటుంది ఎందుకు బింబము ఆ ఉపాధి ఎదురెదురుగా సన్నిధిలో ఉన్నంత వరకు తప్పకుండా కనపడుతూనే ఉంటుంది అందులో ముఖం లేదు అది మిత్య అని తెలిసినప్పటికీ కూడా కనపడుతూనే ఉంటుంది ఎందుకు సమీపంలో సన్నిధిలో ఉన్నది ఆ సన్నిధి అనేది ఉపాధి ఈ ఉపాధి ఉన్నంత వరకు అధ్యాస నివృత్తి అయినప్పటికీ కూడా ఎక్కడైతే మళ్ళీ అధ్యాస అయితూనే ఉంటుందో అంటే మళ్ళీ ప్రతీతి అయితూనే ఉంటుందో అది సోపాధిక అధ్యాస అని ఈ విధంగా అంటారు ఇక అధ్యాస నివృత్తి తర్వాత మళ్ళీ పునః ప్రతీతి కాదు అది నిరుపాధిక అధ్యాస అనబడుతుంది ఏ విధంగా సుక్తి రహితము సర్పము ఇత్యాదుల భ్రాంతి నివృత్తి తర్వాత మళ్ళీ ఆ భ్రాంతి ప్రతీతి కాదు అది నిరుపాధిక అధ్యాస అని ఈ విధంగా మళ్ళీ రెండు ప్రకారాలుగా చెప్పబడింది సోపాధిక అధ్యాస నిరుపాధిక అధ్యాస అట్లే అవిద్య ఏ ఉపాధులు ఏవైతే జీవునికి చెప్పుకుంటామో ఈ అవిద్య ఇది నిరుపాధిక అధ్యాస అనబడుతుంది ఎందుకు అధ్యాస జ్ఞానోత్తర కాలంలో జ్ఞానం చేత ఆ విద్య నివృత్తం అవుతుంది నివృత్తి అయిన తర్వాత మళ్ళీ కనపడదు కదా ఇక ఆ అవిద్య మళ్ళీ మళ్ళీ వస్తే అదే జ్ఞానం కలిగినట్టు అవునా జ్ఞానం కలిగింది అని అంటే ఆ మళ్ళీ రాదు ప్రమాణోత్పాదిత విద్య ప్రమాణం ప్రబలం విన అనశేంతా ప్రభలం తత్వశాది ప్రబల ప్రమాణ విచారము ద్వారా కలిగినటువంటి అహం బ్రహ్మాస్మైనటువంటి జ్ఞానము అది ఆ నష్టం చేస్తుంది సస్వరూపాన్ని తెలియజేస్తుంది ఆ జ్ఞానము మళ్ళీ నష్టం కాదు అంటే ప్రథమ జ్ఞానం నష్టమైనా కానీ ద్యూతీయాది అంబరంస్మి జ్ఞానాలు ఉంటాయి కదా కాబట్టి ఆ జ్ఞానం నష్టం అయిపోయి మళ్ళీ అవిద్య వస్తుంది అనేటువంటి ఆపత్తి లేదు మళ్ళీ అవిద్య రాదు కాకపోతే వ్యవహార దశల్లో విస్మృద్ధి అంతేగాని జ్ఞానం నష్టం కాదు అందువల్ల అజ్ఞానం అనేది మళ్ళీ వచ్చేటువంటి సంభవం లేదు కాబట్టి ఒకసారి జ్ఞానం కలిగి అజ్ఞానం నివృత్మైన తర్వాత అది మళ్ళీ కనపడదు కాబట్టి ఇది నిరుపాధిక అధ్యాస అంతఃకరణం అహంకారం గాని లేదా ఆ విద్య గాని నిరుపాధిక అధ్యాస అనబడుతుంది ఇక అంతఃకరణం యొక్క ధర్మాలు ఏవైతే కర్తృత్వ భోక్తృత్వాలు సుఖ దుఃఖాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా సోపాధిక అధ్యాస అనబడుతుంది శరీరం కూడా సోపాధిక అధ్యాసలోనే వస్తుంది కర్తృత్వ భోక్తృత్వాలు కూడా సోపాధిక అధ్యాస ఎందుకు అహంకారం అనేటువంటి ఉపాధి ఉన్నంత ఈ కర్తృత్వ భక్తృత్వాలు ప్రతి ప్రతీతి అవుతూ ఉంటాయి ప్రారంధం అనేది ఉన్నది కదా అహంకారము ప్రారంధము అనేది ఉన్నది కాబట్టి ప్రారంధం అనేది ఉన్నది కాబట్టి శరీరం ఉంటుంది అందుకని శరీరము ప్రారంధమనేటువంటి ఉపాధి ఉన్నంత ఉంటుంది కాబట్టి శరీరము సోపాధి కదా ఇక కర్తృత్వ భక్తృత్వాలు సుఖము దుఃఖము కామము క్రోధము ఇవన్నీ కూడా అధ్యాసనే కదా ఇవి కూడా అహంకారం ఉన్నంత వరకు అవుతూ ఉంటాయి ఇవి ఇవి కూడా నాయందు లేవు ఇవన్నీ మిథ్యా అని తెలిసినప్పటికీ కూడా ఉంటాయి ప్రతీతి అవుతాయి వ్యవహార దశలో జ్ఞానికి కూడా సామాన్యంగా అగ్ని వ్యవహారం అవుతుంది పశువాదు అని శంకరుల ఉపద్ఘాత భాషలో చెప్పారు కదా జ్ఞానికి కూడా పశువాదుల వల్లనే సామాన్యంగా వ్యవహారం అవుతుంది ఏ విధంగా ఒక కర్రను పైకెత్తి ఒక ఆవు దగ్గరికి కనుక మనం పరుగు తీసినట్లయితే ఆ ఆవు ఇతడు కర్రతో నన్ను కొడతాడు ఇది నాకు అనిష్టము నాకు కష్టము నాకు దుఃఖం కలుగుతుంది అని తెలుసుకొని అనుమానం చేసి అది పరుగులు తీస్తుంది అట్లే ఒక పచ్చగడ్డిని కనుక మనం పిడికిట్లో పట్టుకొని ఆ ఆవును దా అని మనం కనుక దగ్గరికి పోతుంటే అది కూడా దగ్గరికి వస్తుంది ఎందుకు ఈ పచ్చగడ్డి అనేది నాకు ఇష్టం ఉన్నది ఇది నాకు చాలా ఉపయుక్తం ఉన్నది తింటే ఆకలి తీరుతుంది అనేటువంటి అనుమానం చేసి అది మనిషికి దగ్గరకు వస్తుంది చూడు ఏ విధంగా అనుకూలమంటే దగ్గరికి వస్తుంది ప్రతికూలమంటే పారిపోతుంది ఈ వ్యవహారం ఏ విధంగా పశువుల్లో జరుగుతుందో అట్లా మనుషుల్లో కూడా జరుగుతుంది మనుషుల్లో కూడా ప్రతికూలముంటే దూరం అయిపోతారు అనుకూలముంటే దగ్గర అవుతారు అట్లే వ్యవహార దశలో జ్ఞాని కూడా మామూలుగా అజ్ఞానుల వలె పశువుల వలనే వ్యవహారం చేస్తాడు వ్యవహార దశలో తాను కూడా భోజనం చేస్తాడు స్నానం చేస్తాడు అనుకూలమైన వస్తువులను సంగ్రహం చేసుకుంటాడు ప్రతికూల వస్తువులను దూరం చేసుకుంటాడు వ్యవహారం లోపల సామాన్యమే అహంకారం ఉన్నంత వరకు కర్తృత్వము భక్తుత్వము సుఖము దుఃఖము కామము ఇవన్నీ కూడా జ్ఞానికి వ్యవహార దశలో ఉంటాయి కానీ అవి మిథ్యా అని తెలిసిన తర్వాత కూడా ఆ విధంగానే పూర్వం వలే వ్యవహారం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అజ్ఞానం పోయింది కదా అజ్ఞానం పోయిన తర్వాత మళ్ళీ పూర్వంలాగా ఎట్లా వ్యవహారం జరుగుతుంది అనంటే బాధితాను వృత్తి చేత జరుగుతుంది బాధితమైపోయింది ఈ శరీరం కానీ అహంకారం కానీ వాటి ధర్మాలు కానీ వాటి ద్వారా జరిగే సకల వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా మిథ్యా అని నిశ్చయమైంది మిథ్యత్వ నిశ్చయమైంది మిత్రత్వ నిశ్చయానికే బాధ అంటాం బాధ అయిపోయినవి ఆ బాధ అయిపోయిన తర్వాత కూడా వ్యవహార దశలో వాటి యొక్క అనువృత్తి అవుతుంది మళ్ళీ వాటిదే రిపీట్ అవుతుంది అనమాట పూర్వంలాగానే వ్యవహారం జరుగుతుంది దీనికి బాధిత అనువృత్తి అంటారు ఈ బాధితానువృత్తి చేత వ్యవహారం జరిగినప్పటికీ కూడా జ్ఞానికి ఏమీ హాని లేదు ఎందుకు నిత్యత్వ అనేది ఆంతర్యంలో ఉంది ఇది కేవలం లీలా మాత్రంగా జరుగుతుంది అని చేస్తాం కాబట్టి ఈ ప్రారంధం అనే ఉపాధి ఉన్నంత వరకు శరీరం ఉంటుంది ఆ కర్తృత్వ జరుగుతుంది అందువల్ల ఇది సోపాధిక అధ్యాస అంటారు అజ్ఞానమేమో నిరుపాధిక అధ్యాస అని ఈ విధంగా ప్రకారాంతరం చేత చెప్పబడింది ఇక విద్యారణ్య గురుదేవులు మరొక ప్రకారంగా చెప్పాడు వేదాంత పంచదశలో ధ్యాన దీప ప్రకరణంలో రెండు ప్రకారాలుగా ఉంటుంది ఆయనే మళ్ళొక ప్రకారం చేత చెప్పాడు ఇప్పుడు మనము మోక్షం కావాలి అని సద్గురువు సత్శాస్త్రాన్ని ఆశ్రయించి శ్రవణము మననము నిర్ధ్యాస భావన ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము అయితే ఈ శాస్త్రీయ వ్యవహారము ఇది మిథ్యనా సత్యనా అని ప్రశ్న స్వరూపము కంటే భిన్నమైనది సంపూర్ణము కూడా మిథ్యయే అని మనకు శాస్త్రం చెప్తుంది అత అన్యం అత అంటే పరమాత్మ కంటే భిన్నంగా ప్రత్యేక భిన్న పరమాత్మ కంటే వేరుగా అన్యం ఏదైతే ఉంటుందో అన్యత ఆర్తం అంటే మిథ్యా వాస్తవం కాదు జూట అని చెప్పింది అది మరి ఎప్పుడైతే పరమాత్మ కంటే భిన్నము సకలం కూడా అనాత్మను సకలం కూడా కాల్పనికంలో అలాంటప్పుడు గురువు మిథ్యనే శాస్త్రము మిథ్యనే శాస్త్ర అధ్యయనం శ్రవణం మననం ఇది ధ్యాసనం ఇవన్నీ కూడా మిథ్యయే అన్నీ కూడా మిథ్య అనే కదా అప్పుడు మరి మిథ్య అయినటువంటి గురు శాస్త్రాల ద్వారా శ్రవణనాథుల ద్వారా సత్యమైనటువంటి జ్ఞానం ఎట్లవుతుంది అని ప్రశ్న కలుగుతుంది జిజ్ఞాస కలుగుతుంది అప్పుడు విద్యారణ్య గురుదేవులు అన్నారు అవును శాస్త్రం మిథ్య గురువు మిథ్య శ్రవణనాథులు కూడా మిథ్య నా శాస్త్రం నా శాస్త్ర నా శిష్యో నా శిక్ష అని శంకరుల వారు సిద్ధాంత బిందులోకి అంటారు అందులో చెప్పారు నా శాస్త్రం నా శాస్త శాస్త్రము లేదు శాస్త్రాన్ని బోధించేవాడు లేదు గురువు లేడు శిష్యులు లేడు నువ్వు లేవు నేను లేవు నా చాయం ఈ ప్రపంచం కూడా లేదు కుచ్ఛి బీ నహి హే కేవలం శివ కేవల అహం మంగళస్వరూపమైనటువంటి ఆనందరూపమైనటువంటి నిర్ధర్మకమైనటువంటి ఏ చైతన్యం ఉండదు సామాన్య చైతన్యం వ్యాపక చైతన్యం బ్రహ్మ చైతన్యం అదే నేను అని ఈ విధంగా చెప్పబడింది నీరోధో నోత్పత్తి నబో నచ సాధక న ముముక్షుర్ నవైముక్త ఇత పరమార్థత అని మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి మరి మాండుక్య కార్యకర్తలో కూడా శ్రీ గౌడ పాదాచార్యులు చెప్పారు ఏదీ లేదు ఉత్పత్తి లేదు ప్రళయం లేదు స్థితి లేదు నువ్వు లేవు నేను లేను ప్రపంచం లేదు గురువు లేడు శివ లేడు ఏమి లేదు చివరికి మోక్షము కూడా ఏదైతే ఉందో అది కూడా నాకు ప్రాప్తమైంది అనుకోవడం కూడా భ్రమనే నాకు మోక్షం కలిగింది అనుకోవడం కూడా భ్రమనే అని కూడా చెప్పబడింది ఎందుకు సదా నిత్యముక్త స్వరూపుడే ఉన్న తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిందా బాబా మోక్షం అనేది పూర్వనే మోక్ష ముక్త రూపుడే ఉన్నాడు మరి ఇప్పుడు వచ్చింది అని అనుకోవడం నేను ముక్తున్నాయని అనుకోవడం భ్రాంతి కదా కాబట్టి ఈ బంధు మోక్షాలు కూడా కుకల్పన ఇది సత్కల్పన కాదు కుకల్పన అంటే భ్రాంతి చేత అనుకుంటున్నాము నేను బద్ధుణ్ణి నేను ముక్తున్ని అయిపోయినా అని అనుకోవడం ఇంతవరకు కూడా సంపూర్ణం మోక్ష పర్యంతం కూడా విధి నిషేద మోక్ష పరణి విధి శాస్త్రంగాని నిషేద నిషేధవాస్త్రం గాని మోక్ష శాస్త్రం గాని సంపూర్ణము మిథ్యా అని చెప్పబడింది మరి మిథ్య అనేటువంటి గురు శాస్త్రాల ద్వారా సత్యమైనటువంటి బోధ ఎలా అవుతుంది అని ఈ విధంగా జిజ్ఞాస కలిగినప్పుడు విద్యారాయణ గురుదేవులు అంటారు అక్కడ అది కూడా భ్రమనే ఉంది నాయన అజ్ఞానదశలో ఏ విధంగా దేహాధిక ప్రపంచం భ్రాంతి ఉన్నదో అట్లా జ్ఞానదశలో కూడా ఏదైతే మనకు ప్రతీతి అవుతుందో ఇది భ్రాంతి ఉన్నది అయితే జ్ఞానం కోసం గురుశాస్త్రాన్ని ఆశ్రయించి మనం ఏదైతే ప్రవృత్తమై శరీరాశ్రవణాదులు ఇది కూడా భ్రాంతియే ఉన్నది భ్రమయే ఉన్నది అయినా కానీ కొన్ని బ్రహ్మల చేత మనకు అనర్థం కలుగుతుంది కొన్ని భ్రమల చేత అర్థం కలుగుతుంది అర్థం అంటే ప్రయోజనం అనర్థం అంటే నిష్ప్రయోజనం జనర్మాన రూప సంసారము ఇది అనర్థం బంధం మోక్షము అర్థము ప్రయోజనం పురుషార్థము అంటాం కదా అయితే కొన్ని బ్రహ్మల చేత అనర్థం కలుగుతుంది కొన్ని బ్రహ్మల చేత మనకు అర్థం ప్రాప్తం అంటే కొన్ని బ్రహ్మలు నిష్ఫలం అవుతాయి కొన్ని బ్రహ్మలు సఫలం అన్నాడు వాటికే ఒక పేరు పెట్టాడు నిష్ఫల ప్రవృత్తి జనకో విశ్వవాది సఫల ప్రవృత్తి జనకో సంవాది అని సంవాది భ్రమ విశ్వంవాది భ్రమ అని రెండు ప్రకారాలుగా చెప్పాడు సంఘాది భ్రమ అది సఫలం ఉంటుంది విశ్వంవాది భ్రమ అది నిష్ఫలం ఉంటుంది ఏ విధంగా ఇద్దరు దొంగలు ఉన్నారనుకోండి వారికి ఒక ఆలయంలో దేవత విగ్రహముకు కిరీటం ఏదైతే పెడతామో ఆ కిరీటం రత్నాలు పదుపబడి ఉన్నాయి రత్నములు ఉన్నాయి అని తెలిసింది ఆ దొంగలకు ఆ రత్నాలను దొంగిలించాలి అని వాళ్ళకు సంకల్పం కలిగి వారు ఆలయం దగ్గరికి వెళ్ళారు ఆ ఆలయంలో రెండు విధాల గుళ్ళు ఉన్నాయి ఉదాహరణకు ఈ విధంగా పురుష దేవత ఉంటాడు స్త్రీ దేవత ఉంటుంది విష్ణువు ఉన్నాడు అనుకోండి లక్ష్మి ఉన్నది రెండు ఆలయాలు ఉన్నాయి అక్కడ ఆ జంటగా ఒకవైపుకు విష్ణు ఆలయం ఉంది మరొక వైపుకు లక్ష్మీదేవి ఆలయం ఉంది వాళ్ళు ఈ దేవతల యొక్క శిరస్సు పైన ఉన్నటువంటి కిరీటం రత్నాలు పదుకబడ్డాయి కాబట్టి ఆ రత్నాలను దొంగిలించాలని వాళ్ళు ప్రవృత్తమైనారు అయితే ఆ ఆలయం ఎదురుగా వరండా ఉంటుంది కదా అపవరకం అయితే ఆ వరండాలో వీళ్ళు ఎప్పుడైతే ప్రవేశించారో అప్పుడు ఆ వరండాలోనే అంటే ఆ గర్భగుడి ఏదైతే ఉందో దాని బయటనే వరండాలోనే అపవరకం నందే అక్కడ గుండ్రగా రత్నం లాగానే ప్రకాశం కనపడింది లక్ష్మీదేవి ఆలయంలోకి ఒకడు విష్ణు ఆలయంలోకి ఒకటిపోతున్నాడు దొంగిలించడానికి ఇద్దరికి కూడా గర్భగుడి ముందు ప్రకాశం గుండ్రంగా భూమిపైన కనపడుతుంది భూమిపైన వొరండాలో ఆ అపవరకం వాళ్ళు అనుకున్నారు హరి మనం ఎంతో ప్రయాసతోనే తలుపులు పగులుగొట్టి లోని విగ్రహాలను మనం ఆ విగ్రహాలపైన ఉన్న రత్నాలను దొంగిలించాలని మనం వస్తే మనకు రత్నాలు ఎదురుంగానే వచ్చినాయే మనకు ఇక్కడనే కనపడుతున్నాయి రత్నాలు బయటనే ఓ ఇది రత్నాలే ఇద్దరు కూడా వాటి అందు ఇవి రత్నములే అనేటువంటి బుద్ధితో వాళ్ళు సంతోషంగా వెళుతున్నారు ఆ ప్రకాశం ఉన్న చోటికి ఆ ప్రకాశము వాస్తవంగా ప్రకాశం అంటే రత్నం కాదు కదా రత్నం వేరుంటుంది ఆ రత్నం నుండి ప్రకాశం వస్తుంది ప్రకాశం అంటే రత్నం కాదు అయితే ఆ ప్రకాశాన్ని చూసే ఇది రత్నము అనుకున్నారు అయితే ప్రకాశం రత్నం కాదు కదా ప్రకాశం నుండి రత్న బుద్ధి ఏదైతే పెట్టుకున్నాడో బ్రహ్మ వాణికి బ్రహ్మ అయింది వీణికి ఇద్దరికి బ్రహ్మ అయితే ఆ రత్నం అనేటువంటి బుద్ధితో వాళ్ళు వెళ్ళారు వెళ్ళి ఆ రత్నం దగ్గర చేయసి చూసారు చూస్తే ఏం దొరుకుతుంది అక్కడ కేవలం ప్రకాశం ఉంది రత్నం దొరకలే అరే ఇది రత్నం అనుకున్నాం మేము కానీ మాకు భ్రమ అయింది అని అనుకుంటాం కదా భ్రమనే కదా ప్రకాశం నందు బుద్ధి మణిబుద్ధి పెట్టుకున్నట్లయితే ప్రకాశం మనుబుద్ధి ఏదైతే ఉన్నదో ఇది భ్రమ ఉన్నది కాబట్టి ఇద్దరిది కూడా భ్రమనే వాడికి భ్రమ వీడికి భ్రమ ప్రకాశం మణి కదా ప్రకాశం నందు మణిబుద్ధి పెట్టుకున్నట ఇది భ్రమ ఇద్దరిది కూడా భ్రమనే కానీ ఈ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రకాశం దేని ప్రకాశము అని వాళ్ళు తనిఖీ చేసి విచారణ చేసి ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుందో నేరుగా వాళ్ళు ఆ ప్రకాశాన్ని పట్టుకొని వెళ్ళారు పెడితే కిటికీలో చిన్నగా రంధ్రం గుండ్రగా దానికి దేనికి రెండిటికీ ఆ రంధ్రం గుండా ఈ ప్రకాశం వస్తుంది ఆ ప్రకాశం భూమి పైన పడింది అయితే ఈ ప్రకాశము కిటికీ గుండె వస్తుంది కదా మరి కిటికీ రావడానికి కూడా లోపల ఏదో ప్రకాశక వస్తువు ఉంటేనే కదా ప్రకాశం వస్తుంది మరి ఈ ప్రకాశం ఎక్కడిది అని కిటికీ నుంచి చూసారు వాళ్ళు చూస్తే విగ్రహము యొక్క ఏదైతే శిరస్సు పైన ఆ కిరీటం నుండి మణి యొక్క కాంతి అది ప్రసరిస్తూ కిటికీ యొక్క రంధ్రం నుండి ఆ అపవరకం నందు వచ్చి పడింది ఇది ఒకనికి కనపడింది ఓ ఇది మణి ప్రకాశమే అని వానికి తెలిసింది తెలిసి వాడు వాని యొక్క ప్రక్రియ ద్వారా దొంగ వాడు చోరుడు వాని ప్రక్రియ ద్వారా తలుపులు పగలగొట్టాడు తాళం పగులు కొట్టాడు లోనికి వెళ్ళాడు ఆ రత్నాన్ని దొంగిలించాడు అంటే ఈ ప్రకాశం నందు మణి ఇది భ్రమ ఉంది కానీ ఆ భ్రమను అనుసరించి తాను ముందుకెళ్ళినప్పుడు అతనికి సత్యమైనటువంటి మణి ప్రాప్తమైంది అంటే వాణ్ణి భ్రమ సఫలమైంది కాబట్టి ఈ సఫల ప్రవృత్తికి హేతు అయినటువంటి ఈ భ్రమ దీనికి సంవాది భ్రమ అంటారు ఇక మరొకనికి వాడు కూడా ఆ ప్రకాశంలో మణిబుద్ధి పెట్టుకుని ప్రవృత్తుడైతే వానికి కూడా దొరకలే మా ప్రకాశం మణి దొరకలేదు కాబట్టి వాడు అనుకున్నాడు అరే నేను ఇక్కడే నేను మణి ఉందని అనుకున్నాను కానీ ఇది ప్రకాశం ఉందే అని ఇది బ్రహ్మ అని నిశ్చయమైంది అయినా కాని వాడు కూడా వినేలాగానే ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది దేనిది ప్రకాశం అని వాడు కూడా కొంచెం విచారం దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ కిటికీ నుండి వస్తుంది ఆ కిటికీ నుండి కూడా ఎక్కడి నుంచి వస్తుంది అని వాడు లోనికి చూసేసరికి అది ఒక దీపం నుండి వచ్చింది ఆ ప్రకాశం గర్భగుడిలో దీపం పెడతారు కదా ఆ దీపం యొక్క ప్రకాశము ఇతనికి ఆ కిటికీ ద్వారా బయటకు వచ్చి అపవరకం ముందు కనపడింది ఇది బ్రహ్మ అయితే ఇప్పుడు వీణు లోనికి వెళ్ళినా కానీ ఏం దొరుకుతుంది దీపం దొరుకుతుంది అంతే మణి లేదు అక్కడ వాడు వెళ్ళినటువంటి గర్భగూడిలో మణి లేదు కేవలం దీపం మాత్రం ప్రకాశం అయితే వాడు లోనికి వెళ్ళినా కానీ వానికి ఏం దొరుకుతుంది మణి దొరుకుతుందా దొరకదు అందుకని వీణ యొక్క ప్రవృత్తి ఏదైతే మణిబుద్ధి ప్రకాశంలో మణిబుద్ధి పెట్టుకొని ఏదైతే ప్రవృత్తమైనాడో వీని యొక్క ప్రవృత్తి నిష్ఫల ప్రవృత్తి ఎందుకు వాడికి మణి దొరకలే అందుకని ఇది నిష్ఫల ప్రవృత్తి జనకం ఉన్నందులన ఇది విశ్వంవాది భ్రమ అంటారు ఈ రెండు కూడా భ్రమలే అయినా కానీ ఒకటి సఫలమైంది మరొకటి నిష్ఫలమైంది దీనికి సఫలమైన దానికి సంవాది భ్రమ అంటారు ఇద్దరికి కూడా అధ్యాసనే అధ్యాసన్న భ్రాంతి అన్న బ్రహ్మ అన్న ఇవన్నీ కూడా పర్యాశబ్దాలే కదా ఇద్దరికి కూడా అధ్యాస అయింది భ్రమ ఒకది సఫలమైంది మరొకరిది నిష్ఫలమైంది అందుకని సఫల ప్రవృత్తి జనకమైన బ్రహ్మనేమో సంవాది భ్రహ అనబడుతుంది నిష్ఫల ప్రవృత్తికి హేతు అయినటువంటి బ్రహ్మ విశ్వంవాది భ్రమ అని ఈ విధంగా అనబడుతుంది అట్లే మమోక్షు కూడా మోక్షం కొరకు తాను గురు శాస్త్రాలను ఆశ్రయించి శ్రవణాదులు చేస్తాడు కొందరు చిత్త ఏకాగ్రత కోసం ఉపాసన చేస్తారు ఇప్పుడు సాలగ్రామం ఉంటుంది అదొక శిలా విశేషమేంది కదా ఒక రౌతే కదా ఒక బండరాయే ఉన్నది అది అయినా కానీ సాల గ్రామం బుద్ధి పెట్టి ఉపాసన చేస్తాడు ఈ సాల గ్రామం అని బుద్ధి పెట్టి ఉపాసన ఇస్తాడు లేదా ఒక చతుర్భుజాది ఆకారమైనటువంటి విష్ణువు యొక్క ఆకారాన్ని కల్పించుకొని ఆ ఒక విగ్రహము తయారు చేశారు లేదా ఒక ఫోటో తయారు చేశారు దానియందు ఎందు బుద్ధి పెట్టుకున్నాడు ఇతడే నిజంగా విష్ణువు అని బుద్ధి పెట్టి ఉపాసన చేస్తాడు ఆ ఉపాసన వల్ల అతనికి చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత కలిగి ఈశ్వరానుగ్రహం వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షతం అధికారం ప్రాప్తమైన తర్వాత ఆ అధికారి పురుషుడు వివేకం ఉంది కాబట్టి తద్విజ్ఞానార్థం సద్గురు మీద అభిగచ్చేత సమిత్పాన్ని శ్రోత్రి చెప్పిన ప్రకారంగా అతడు సద్గురు శాస్త్రాలను ఆశ్రయించి శ్రవణాధుడు చేసి ధన్యుడు అవుతాడు కాబట్టి ఇతని ఏదైతే ఏ శాలగ్రామం గాని లేదా శిలా కానీ లేదా ఒక ఫోటో కానీ దాని ఎందు విష్ణుబుద్ధి పెట్టుకోవడం ఇది భ్రమ ఎందుకు ఆ శాలగ్రహం అంటే విష్ణువు కాదు కదా ఆ శిలా విగ్రహం అంటే విష్ణువు కాదు కదా అదొక బండరాయి ఉన్నది అయినా కానీ అది భ్రమ శిలా అనేది విష్ణు అనుకోవడము భ్రమ అయినా కానీ దాన్ని వాళ్ళు ప్రత్యేకంగా పెట్టుకొని ఉపాసన చేసినట్లయితే వాళ్ళకేం కలుగుతుంది చిత్తశుద్ధి ద్వారా వాళ్ళకు జ్ఞానానికి పొందేటువంటి అవకాశం ఉంది జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది కాబట్టి అది సఫలమైంది అందుకని విష్ణువాది విగ్రహాలయం లేదా నర్మదేశ్వరుడు అనేటువంటి లింగం నందు శివుడు ఈ విధంగా భ్రమ చేత ప్రవృత్తం అయినప్పటికీ కూడా అది సఫలమవుతుంది గురుశాస్త్రాలు మిథ్య కూడా వాటిని ఆశ్రయించినట్లయితే సఫలమవుతుంది ఎందుకు జ్ఞానం ద్వారా ముక్తుడవుతుంది అందుకని ఈ గురు శాస్త్రాలను ఆశ్రయించేదైతే శ్రవణాదులు చేస్తామో లేదా ఉపాసన చేస్తామో ఇవన్నీ కూడా భ్రమయే మిథ్యయే భ్రాంతియే అయినా కానీ అవి సఫల ప్రవృత్తికి జనకములు ఉన్నాయి కాబట్టి సంవాది భ్రమ అనబడుతుంది ఇక ఎవరైతే గురు శాస్త్రాలను వదిలిపెట్టి కేవలం ప్రపంచంలో ప్రవృత్తులయ్యి మాకు సుఖం కావాలి మాకు మోక్షం కావాలి అని అనుకోవడము ఇది విఫల ప్రవృత్తి జనకం అందుకని అది భ్రమ ఈ విధంగా సంవాది భ్రమ విశంవాది భ్రమ అని మరొక ప్రకారంగా కూడా ఈ అధ్యాస చెప్పబడుతుంది ఈ విధంగా అనేక ప్రకారైనటువంటి అధ్యాసాలు ఉన్నాయి అవన్నీ క్రమంగా మనము యథోమతిగా చింతన చేశాము బాగా మళ్ళీ మళ్ళీ మననం చేసి ఈ అధ్యాస అంటే ఏమిటి ప్రపంచమంటే ఏమిటి పరమాత్మ అంటే ఏమిటి అని బాగా విచారం చేయండి ఇద మన అహంకారం మొదలుకొని అంటే అంతఃకరణం మొదలుకొని ఇంద్రియాలు ప్రాణము దేహము మరియు అందులోనే ఉన్నటువంటి పంచకోశాలు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనేటువంటి పంచకోశాలు మరి ఇందులో మూడు శరీరాలు కారణ శరీరము సూక్ష్మ శరీరము స్థూల శరీరము మరి ఈ వీటిలో ఉన్నటువంటి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుశక్తి అవస్థ చివరికి సమాధి అవస్థ ఇది కూడా అంత భ్రాంతియే సంపూర్ణంగా అంత భ్రాంతి సమాధిని శీలిస్తాం ధ్యానం చేస్తా అనుకోవడం కూడా భ్రాంతియే ఎందుకు నువ్వు ధ్యానం ఎవరితో చేస్తావు సాధనమేమిది అక్కడ నీకు ధ్యానం చేయడానికి సాధనమేమి చెప్పండి అంతఃకరణమే కదా మనస్సే కదా ఆ మనసే మిథ్య అన్నప్పుడు మరి దానంతో చేయబడేటువంటి ధ్యానం కూడా మిథ్యనే సకల అవస్థలు కూడా మిథ్యనే త్రయ అవసతహ త్రయ మిథ్య అనే విధంగా మనకు ఐతరి ఉపనిషత్తు చెప్తుంది కాబట్టి సకల అవస్థలు మిథ్యనే సకల శరీరాలు మిథ్యనే పంచకోశాలు మిథ్యనే ఏ విధంగా ఈ వేష్టి శరీరంలో సకలం మిథ్యను శరీరం శరీర సహితంగా సకలం మిథ్యను అట్లా సమస్టి ప్రపంచమంతా కూడా మిథ్యయే అంత అధ్యాసయే అంత కల్పితమే అని ఈ విధంగా తెలుసుకొని ఈ కల్పన అధిష్టానం ఎవరైతే ఉన్నారో ఈ మిథ్య అన్నప్పుడు భ్రాంతి అన్నప్పుడు దానికి అధిష్టానం తప్పకుండా ఉండి తీరాలి నిరధిష్టాన విభ్రాంతే కో సిద్ధిత అధిష్టానం లేకుండా అధ్యక్షం ఎక్కడ కనపడదు ఉండడానికి అవకాశం లేదు రజ్జు ఉంటేనే సర్పం ప్రతీతవుతుంది రజ్ లేకపోతే సర్పం ఎట్లా ప్రతీత అవుతుంది శుక్తి ఉంటేనే రజత ప్రతీత అవుతుంది మరుభూమి ఉంటేనే జల ప్రతీత అవుతుంది అట్లే ఈ సంపూర్ణ ప్రపంచం కూడా ఇది మిథ్యా ఎందుకు జ్ఞానం చేత బాధ జ్ఞానం చేత బాధ ఉటకు యోగ్యం ఏది ఉంటుందో అది మిథ్యా వస్తువు ఉంటుంది ఉదాహరణకు రజ్జు ఎందుకు రజ్జు యొక్క జ్ఞానం చేత బాధ అదే సత్యమైనటువంటి పాము ఉన్నది ఇది పాము జ్ఞానం అయింది అది బాధ అవుతుంది ఏమి కాదు కదా సత్యమైనటువంటి ఒక ఘటం ఉన్నది ఆ అయం ఘట అనే జ్ఞానమైంది జ్ఞానమైతే అది బాధ అయిందా అది మిథ్యా కాదు కదా వ్యవహారిక సత్యం అట్లే ఈ సంపూర్ణ ప్రపంచమంతా కూడా మిథ్యయే పారమార్థిక దృష్టితో చూస్తే ప్రాతిభాషిక వ్యావహారిక దృష్టిలో చూస్తే రజ్జువు వ్యావహారికమున్నది సర్పము ప్రాతిభాషికమున్నది ఆ సర్పం నివృత్తి అయింది వ్యవహారికమైనటువంటి రజ్జు ఉన్నది కానీ పారమార్థిక సత్య చేత చూస్తే ఈ ఘటపటాది ప్రపంచం కూడా ఇం అంతా మిథ్యనే ఏది సత్యం కాదు కాబట్టి అధిష్టాన జ్ఞానం ఎప్పుడైతుందో అహం బ్రహ్మాస్వామి బ్రహ్మయస్వామి సర్వం కలివిధం బ్రహ్మ అని ఎప్పుడైతే అధిష్టాన జ్ఞానం అవుతుందో అప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా బాధైతుంది ఇదంతా కూడా మిథ్యయే అందువల్ల ఈ మిథ్యా సంసారంలో మనము తగులు ఈ మిథ్యా సంసారంలో మనము మోహమును పెట్టుకోరాదు రాగద్వేషాలు పెట్టుకోరాదు కాలంతరంలో మాయమైపోయి ఉన్నాయి ఆదా అంతే చెయ్యని నాస్తి వర్తమా అనేపి లేదు మధ్యలో కనపడుతుంది కనపడినంత మాత్రాన సత్యమేమే స్వప్న ప్రపంచము నిద్ర పోకముందుకు కనపడలేదు నిద్ర నుంచి లేచిన తర్వాత కనపడటలేదు ఆ నిద్రావస్థలో కనపడుతుంది కనపడేనంత మాత్రాన ఏమి సత్యమేమీ ఆదినందు ఏది లేదో అంతమునందు ఏది లేదు వర్తమానంలో మధ్యలో కూడా లేనిది ఆదా అంతే చాస్తి వర్తమానే తధ్యాస భాషలో చివరిలో అంటాడు శంకరుల వారు ఏం అయం అనాదిరణంతో నైసర్గి అధ్యాస మిథ్యాప్రత్యయ రూప కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక సర్వోక ప్రత్యక్ష కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక అధ్యాస అహం కర్త అహంభోక్త అనే కదా సకల వ్యవహారం జరుగుతుంది వాళ్ళ కర్తృత్వ భోక్తృత్వ బ్రహ్మగనుక లేకపోతే ఏ వ్యవహారం కూడా జరగదు విధి నిషేధ మోక్షపరాణి చ సర్వాణి చ శాస్త్రాన్ని అవిద్యావత ఏవాధిశాస్త్రం కానీ నిషేధ శాస్త్రం కానీ మోక్ష శాస్త్రం కానీ మరియు సర్వే వైదిక లౌకిక వ్యవహారా అవిద్యావత ఏవా స్త లోపిక లకిక వ్యవహారాలు కావచ్చు వైదిక వ్యవహారాలు కావచ్చు ఏదైనా కావచ్చు వ్యవహారం అన్నప్పుడు కర్తృత్వ భోక్తృత్వ రూప అభిమానం ఉంటేనే వ్యవహారం జరుగుతుంది లేకపోతే జరుగుతుంది మరి ఈ కర్తృత్వ భోక్తృత్వము ఆత్మయందు చైతన్యం ఉందా లేదు లేని దాన్ని ఆరోపించుకొని అభిమానించి అహంకర్త అహంభోక్త అని ఎప్పుడైతే అభిమానం కలుగుతుందో అప్పుడే వ్యవహారంలో ప్రవృత్తుడవుతాడు అన్నప్పుడు ఈ కర్తృత్వ భక్తృత్వాలు ఆత్మయందు లేని వాటిని ఆరోపించుకోవడం అంటే అధ్యాస కాబట్టి ఈ కర్తృత్వ భోక్తృత్వాలకు ప్రవర్తకమైనటువంటి ఈ అధ్యాస మరియు మిథ్యా ప్రత్యయ రూప అజ్ఞానం చేత కలిగినటువంటిది వాస్తవం కాదు నైసర్గిక అనాది నుంచి స్వాభావికంగా వస్తున్నటువంటి అధ్యాస ఇది ప్రతివాడికి కూడా నేను జీవుణ్ణి నేను కర్తను నేను భోక్తను నేను సుఖిని నేను దుఃఖిని అనేటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా అనాది కాలం నుంచి నైసర్గికంగా సహజంగా వస్తూ ఉన్నది ఎందువల్ల మిథ్యా ప్రత్యేక రూప మిథ్యా జ్ఞానం చేత వచ్చినటువంటి అందువల్ల ఈ కర్తృత్వ భోక్తృత్వ రూపం ఏ ఇది మిథ్యా కానియాడలా జ్ఞానం చేత నివృత్తి యోగ్యం కాదు కాబట్టి ఈ సకల ప్రపంచము ప్రపంచంలో జరిగే సకల వ్యవహారాలు ఇదంతా కూడా అధ్యాస అని నిరూపణ చేసినప్పుడే వేదాంత శాస్త్రం ప్రారంభించుటకు యుక్తమవుతుంది అని విచారించి శంకరుల వారు ప్రప్రథమం అధ్యాస వాస్యాన్ని రచన చేశారు అస అనర్థ హేతో ప్రధానాయ ఆత్మైకత్వ సర్వే వేదాంత ఆరభ్యంతే ఈ మిథ్యాప్రత్యయ రూపమైనటువంటి అనాది నైసర్గికమైనటువంటి కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తకమైనటువంటి ఈ అధ్యాస ఏదైతే సర్వలోక ప్రత్యక్ష ఉన్నదో ఇదియే అనర్థము ఈ అనర్థమును నాశనం చేయుట కొరకు గాను మరియు జీవ యొక్క ఏకత్వ జ్ఞానమును కలిగించుటకు గాను సకల వేదాంతములు అనగా ఉపనిషత్తులు ప్రారంభించబడ్డాయి యమర్థాం వేదాంతా ఎందువల్లనైతే ఈ సకల అనర్థమును నాశనం చేయుటకు బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానమును ముమోక్షమునకు కలిగజేసి మోక్షమును కలిగించుటకు ఏ వేదాంతమునైతే ప్రారంభించబడ్డాయో అదే అర్థమును నిరూపణ చేయుట కోసము తయారు శారీరకమీమాంసాయాం ప్రదర్శిష్యా అదే విషయాన్ని అదే ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సకల అనర్థ నివృత్తి మరియు పరమానంద బ్రహ్మ ప్రాప్తి మోక్షమును ముముక్షలకు కలుగు చేటం కోసము మేము వేదాంతమీమాంస శారీరక మీమాంస అనేటువంటి ఈ బ్రహ్మ సూత్రాలయందు మేము ప్రదర్శించబోతున్నాము అని శ్రీ శంకరుల వారు అధ్యాస ప్రతిజ్ఞ చేస్తూ అధ్యాస భాష్యాన్ని వ్రాసారు ఇది అధ్యాస భాష్యం రాయడానికి ముఖ్య ఉద్దేశము అందువల్ల ఈ ప్రపంచమంతా కూడా మిథ్యనే ఈ దేహాదిక ప్రపంచము మిథ్యనే గురువు శాస్త్రాలు మిథ్యనే స్వర్గాది లోకాలు మిథ్యనే బ్రహ్మలోకము మిథ్యనే సబ్ కుచు మిథ్యూకృ సత్య ఏ బ్రహ్మ హి సత్య నిశ్చయకర్లేనా ఈ విధంగా నిశ్చయం చేసుకోండి ఈ నిశ్చయం కోసమే అధ్యాస యొక్క నిరూపణ చేయబడింది ఈ అధ్యాస విషయంలో మనకు అపరిచయం గనుక ఉన్నట్లయితే వేదాంత విచారణ చేయడానికి సంభవం లేదు అందుకని అధ్యాస అంటే ఏమిటి అని తెలిస్తేనే వేదాంత విచారణ సులభం అవుతుంది విచారణ చేసి జ్ఞానాన్ని పొంది ముక్తుడవడానికి అవకాశం ఉంది అని ఈ విధంగా అధ్యాస గురించి యథామతిగా తెలుసుకున్నాం హరి ఓం తచ్చ సహనావతు సహనో భునత్ సహ వీర్యవహే తేజస్వినూ మా విద్షావహై ఓ శా శాంతి